ओम। श्री श्री श्री साधु निश्चलदास्वामीजी कृत श्री विचार सागरमी वेदात सत्ग्रंथा यथामति मंगलाचरण में रव श्लोका चिंतना స్వరూపమహరీ విష్ణు మహేశరుణయమా శక్తి ధనేశ గణేశ స్వరూపం యొక్క మంగళాచరణము ప్రథమ శ్లోకంలో చేయబడింది అప్పుడు శంకాకారుడు అంటాడు విష్ణు శివ దేవి గణపతి ఇత్యాది దేవతల యొక్క స్మరణరూప మంగళం చేయకుండా మీ యొక్క స్మరణాత్మకమైనటువంటి మంగళం చేయుట యుక్తం కాదు అని ఈ విధంగా శంక ఈ విష్ణువాది దేవతలందరూ కూడా నా స్వరూపము కంటే భిన్నులు కారు కూడా అపారమైనటువంటి సముద్ర రూప నా స్వరూపమునందు తరంగముల లాంటి వారు తరంగములు సముద్రము కంటే భిన్నములు కావు కదా సముద్రము యొక్క నీరే తరంగముల వల్ల గోచరిస్తుంది కానీ తరంగములు సముద్రం కంటే భిన్నములా కాదు కదా అదేవిధంగా నా యొక్క ఏదైతే ప్రత్యేక భిన్న పరబ్రహ్మ స్వరూపం ఉన్నదో ఈ ్రహ్మ విష్ణు శివ దేవి రుద్ర గణపతి ఇంద్రుడు సూర్యుడు చంద్రుడు కుబేరుడు వీళ్ళందరూ కూడా అలలలాంటి వారు వీరందరూ నా స్వరూపం కంటే భిన్నులు కారు అందువల్ల నా యొక్క స్వరూప స్మరణాత్మకమైనటువంటి మంగళం చెయ్యుట తోడనే ఈ దేవతల మంగళాచరణం కూడా చేసినట్లే అని चतू मेरा प्रत्येक आत्मा का स्वरूप समुद्र की न्यायी अपार है प्रत्येक अभिन्नमेंट परब्रह्म स्वरूपमेंटे ना स्वरूप इधर समुद्र वाले अपार मेरे स्वरूपभूत समुद्र विष्णु महेश विधि रवि चंद्र वरुण यम शक्ति धनेश గణేశ ఇసుకరీ ఉపలక్షిత సర్వదేవ లహరి హై ఈ అపారమైనటువంటి సముద్ర రూపణ స్వరూపం నందు ఈ విష్ణువు మహేశ్వరుడు అంటే శివుడు కానీ విధి అనగా బ్రహ్మ కానీ రవి అంటే సూర్యుడు కానీ చంద్రుడు కానీ వరుణుడు కానీ యముడు కానీ శక్తి కానీ ధనేష అంటే కుబేరుడు కానీ గణపతి కానీ ఉపలక్షితంగా ఇంకా అనేక మంది ఏ దేవతలైతే శాస్త్రాల్లో పురాణాల్లో చెప్పబడ్డారో వారందరూ కూడా నా స్వరూపమునందు అలల లాంటివారు స్వస్వరూపభూత సముద్రమే సర్వదేవత లహరీహోన్ అయితే నా స్వస్వరూప సముద్రం వీరందరూ కూడా అలలై ఉన్నందువలన అపనేహి మంగళ సర్వదేవతా ఓంకే మంగలికి సిద్ధి హోవే హై నా యొక్క స్వరూప స్మరణాత్మక మంగళం చేయుట తోడనే సకల దేవతల యొక్క మంగళం కూడా అర్థత సిద్ధించింది ఎందుకనంటే ఎది ఇతర కల్పితం తత్ తస్మాత్ నా విద్యతే ఏది దేని ఎందుకు కల్పితమై ఉంటుందో అది దానికంటే భిన్నంగా ఉండదు ఇది నియమం యథా మృత్ ఘటాది సువర్ణ కటకాది ఏ విధంగా మట్టితో తయారు చేయబడినటువంటి ఘట శరావాది మృత్ కార్యములు ఏవైతే ఉన్నాయో అవన్నీ మట్టి కంటే భిన్నములు కావు కదా ఘటములో ఏముంది మట్టి కదా అది మట్టి నుండే తయారైంది ఘటంలో కూడా మట్టి ఉన్నది ఆ ఘటము మట్టి కంటే వేరు కాదు మట్టే అట్లా సువర్ణంతో తయారు చేయబడినటువంటి కటక మొదలైనటువంటి ఆభరణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సువర్ణం చేత తయారు చేయబడినవి మరియు ఆ ఆభరణాల్లో కూడా సువర్ణమే సర్వత్రా వ్యాపించి ఉండి సువర్ణము భిన్నంగా ఆ ఆభరణాలు లేవు మరేమనగా సువర్ణమే అట్లే ఈ విష్ణువాది దేవతలందరూ కూడా నా సముద్ర రూప అలల లాంటి వారు కాబట్టి తరంగముల వలే ఇలా వచ్చి ఆ విధంగా మళ్ళీ విలయాన్ని పొందుతున్నారు కాబట్టి ఈ అలల మాదిరిగా అనేక కల్పాల నుండి ఎంతోమంది బ్రహ్మలు ఎంతోమంది విష్ణువులు ఎంతోమంది శివులు వచ్చిపోయారు వారందరూ కూడా నా స్వరూపము భిన్నులు కాదు వేరు కాదు కాబట్టి నా యొక్క స్వరూప స్మరణాత్మకమైనటువంటి మంగళం చేయుట చూడనే సకల దేవతల యొక్క మంగళాచరణం కూడా చేసినట్లవుతుంది బ్రహ్మాద్యా స్తంభ పర్యంత వృషామాత్ర ఉపాధయ తూర్ణం సమాత్మానం పశ్చేదేకాత్మ నాస్తితం అధ్యాత్మోపనిషత్తు పంతొమ్మిదవ శ్లోకము అదే శ్లోకాన్ని శ్రీ జగద్గురు శంకరాచార్య వారు వివేక శ్లోకంగా చెప్పారు బ్రహ్మాద్యా స్తంభ చతుర్ముఖ బ్రహ్మ మొదలుకొని లేదా హిరణ్య మొదలుకొని స్తంభ పర్యంతం అంటే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి క్రిమి విశేష పర్యంతం సకల ప్రాణులు కూడా మృషా ఇవన్నీ కూడా మిథ్యా కల్పితములు వాస్తవములు కావు మరి మనకంటే భిన్నంగా ఉపాసమైనటువంటి విష్ణువు శివుడని దేవి అని గణపతి అని వ్యవహారం చేస్తున్నామా లేదా అంటే అవన్నీ కల్పితములు కల్పిత భేదం ఉన్నది కానీ వాస్తవంగా ఆ భేదం ఉంది రూపాధి చేత భేదం కనపడుతుంది శివుడు రుద్రుడు గణేశ మొదలైనటువంటి భేదాలు కనపడుతున్నాయి కానీ స్వరూపము భిన్నములు కావు మరేమనగా నా యొక్క స్వరూపమే నేనే అన్ని రూపాల్లో కనపడుతూ అనేకమైనటువంటి అద్దములను ఎదురుగా గోడకు అమర్చి పాటి ఎదురుగా నిలబడ్డట్లయితే మన యొక్క ప్రతిబింబమే అన్ని అద్దాల్లో గోచరిస్తుందా లేదా ప్రతి అద్దం నందు నీవే కనపడతావా లేదా మరి నువ్వు అనేకం నువ్వు ఒక్కడవే కదా మరి అనేకంగా ఎందుకు గోచరిస్తున్నావు ఎందుకు కనపడుతున్నావు అంటే అద్దములు అనేటువంటి భిన్న భిన్నంగా ఉన్నందువలన నేను కూడా అనేకముగా కనపడుతున్నాను కానీ వాస్తవంగా అనేకమా ఏకమా ఏకమే అబట్టి ఏకం సద్ విప్ర బహుదా వదంతి అప్పుడు ఒకే ఒక పరమాత్మనే సత్యము ఈ నామరూపాలలో కనపడుతున్నటువంటి బ్రహ్మ విష్ణు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఉపాధి కల్పితములు వాస్తవములు కావు మరి ఏది కల్పిత వస్తువు ఉంటుందో అది అధిష్టానాత్ నా విద్యతే కంటే భిన్నంగా ఉండదు ఏ విధంగా రజ్జు ఎందు ప్రతీయమానమగినటువంటి సర్పము అది రజ్జు కంటే భిన్నంగా ఉందా దానికి స్వతంత్ర సత్త ఉందా ఒకవేళ అది స్వతంత్ర సత్త గలదై రజ్జు కంటే ఉన్నట్లయితే రజ్జు కంటే కూడా కనపడాలి అది రజ్జు ఎందే కనపడుతుంది రజ్జు యొక్క యథార్థ జ్ఞానం చేత రజ్జు స్వరూపమైపోతుంది అదేవిధంగా బ్రహ్మ విష్ణు రుద్రాజులందరూ కూడా నాకంటే భిన్నులు కారు ఎందుకంటే నాయందుకు కల్పితములు కాబట్టి కల్పితము యొక్క వాస్తవ స్వరూపం అధిష్టానమే కాబట్టి అధిష్టానమైనటువంటి నా యొక్క స్వరూపమే వీరందరి యొక్క స్వరూపము నాకంటే వేరే కాదు అందుకని నేనే బ్రహ్మమును నేనే విష్ణువును నేనే శివుణ్ణి నేనే గణపతిని నేనే శక్తిని అన్నీ నేనే స్వయం బ్రహ్మ స్వయం విష్ణు స్వయమింద్ర స్వయం శివ స్వయం విశ్వమిదం సర్వం తస్మాదన్యన్న కించహం మనురభవం అహమింద్ర సూర్య ఇది వామదేవుడు తన యొక్క అనుభవాన్ని వ్యక్తం చేస్తూ నేనే మనువును నేనే ఇంద్రుణ్ణి నేనే సూర్యుణ్ణి నేనే విష్ణువు నేనే శివుణ్ణి అని తన యొక్క అనుభవాన్ని వ్యక్తం చేశాడు అంటే తనకంటే భిన్నంగా శివుడు అనేవాడు విష్ణు అనేవాడు గణపతి అనేవాడు ఎవరు కూడా లేరు అన్ని నేనే స యహ్చ అయం పురుషే యశ్చిత్యే స ఏకహు ఎవరైతే ఈ అక్షయందు ఈ నేత్రం ఉన్నటువంటి పురుషుడు ఉన్నాడో అతడు ఆ ఆదిత్యుని కంటే భిన్నుడు కాదు ఆదిత్యునిలో ఏ చైతన్యం ఉన్నదో ఈ అక్ష పురుషునియందు కూడా అదే చైతన్యం ఉన్నది అంటే సర్వము కూడా తానే ఉపాధి భేదం చేత కల్పిత భేదం కనపడుతుంది కానీ వాస్తవంగా ఒకటే స్వరూపం ఏకం ఏ అద్వితీయం బ్రహ్మ నేహ నానాస్తి కించన అని శృతులు చెప్తున్నాయి ఏకమేవ చైతన్యం ఉపాధి భేదాత్ బ్రహ్మ విష్ణు శివ ఇంద్రత్యేవం వ్యావహ్రియతే ఒకే ఒక చైతన్యము ఉపాధిభేదం చేత బ్రహ్మమని విష్ణు అని శివుడని ఇంద్రుడని ఈ విధంగా అనేక రకాలుగా వ్యవహరింపబడుతున్నాడు ఏకా రజ్జు సర్ప దండ జలదార భూతల ఛిద్రం ఇది యథా కల్ప్యతే తదం సర్వం విశ్వం స్వయం బ్రహ్మ ఇవ స్వస్మా అన్యత్ నకించ ఏ విధంగా ఒకే రజ్జునందు వారి వారి సంస్కారం చేత అనేక మందికి అనేక ప్రకారాలుగా భ్రాంతి కలుగుతుంది ఎవడికి సర్ప సంస్కారం ఉన్నదో వాడికి సర్ప బ్రాంచ్ అవుతుంది పూలమాల సంస్కారం ఉన్నవానికి పూలమాల అని బ్రాంచ్ అవుతుంది జలధార సంస్కారం అంటే జలధార అని బ్రాంచ్ యొక్క సంస్కారం అంటే భూచిద్రం బ్రాంచ్ అవుతుంది దండ మొదలైనటువంటి వాళ్ళ వాళ్ళ సంస్కారాన్ని బట్టి ఒకే ఒక రజ్జు ఉండగా అనేక రకాలుగా భ్రాంతి అవుతుంది కానీ వాస్తవంగా ఆ రజ్జు నందు దండ పూలమాల జలధార భూచిద్రం ఇవన్నీ ఉన్నాయా అక్కడ అవన్నీ కూడా రజ్జువే అన్ని రకాలుగా కనపడుతుంది అట్లే ఒకే ఒక చైతన్యము ఉపాధి భేదము చేత స్వస్వరూప అజ్ఞానము చేత అనేకముగా గోచరిస్తుంది ఇది వాస్తవస్వరూపము కాదు సామాన్య విశేషాన కల్పితాత్మాన్యము శుద్ధము నందు ఈ విశేషములన్నీ కూడా అధ్యస్తములు వాస్తములు కావు స్వయం అహం పశ్యామి స్వయం తం పశ్య స్వయం స అద్రాక్షీత్ ఇత్యాది వ్యవహార వ్యావర్తమానత్వే అవి స్వయం తు అవత్ర అనువర్తతే నీవు నేను అతడు అని ఇత్యాది భేద వ్యవహారం అయినా కానీ ఉపాధి భేదం చేత అవుతుంది అంతఃకరణ భేదం చేత అవుతుంది కానీ వాస్తవంగా ఒకటే ఒక చైతన్యం ఏకఏవ హి భూతాత్మా భూతే భూతే వ్యవస్థిత ఏకదా బహుధా చైవ దృశ్యతే జల చంద్రవత్ ఆకాశంలో ఒకే ఒక చంద్రుడు ఉన్నాడు కానీ భూతలం నందు అనేక ఘటాల్లో ఉన్నటువంటి జలముల లోపల అనేక చంద్రులుగా గోచరిస్తాడు ఈ అనేక చంద్రులు వాస్తవమా కల్పితములు అనేక ఘటాలు ఘటగట జలము అనేటువంటి ఉపాధులు ఉన్నందువలన ఒకే చంద్రుడు అనేకంగా గోచరిస్తున్నాడు తెలియబడుతున్నాడు కానీ వాస్తవంగా ఉన్నది బింబూతమైనటువంటి ఒకే ఒక చంద్రుడు ఇవన్నీ ఉపాధి కల్పితములు వాస్తవములు కావు అదే విధంగా బ్రహ్మం ఒకటే ఆ బ్రహ్మ అభిన్న నేను ప్రత్యేక అభిన్న పరమాత్మను అన్ని ఉపాధుల ద్వారా అనేకంగా గోచరిస్తున్నాను కాబట్టి వారందరూ కూడా నాకంటే భిన్నులు కారు బ్రహ్మ విష్ణు శివుడు కూడా నాకంటే భిన్నులు కారు నయనే అన్ని రూపాల్లో గోచరిస్తున్నాను కాబట్టి నా యొక్క స్మరణాత్మక మంగళం చేత అందరికీ కూడా మంగళం చేసినట్లే అర్థత సిద్ధమైపోతుంది యాతే అందువల్ల అపనాహి మంగళకరణమే కూర్చు బి అనుచితమహి నా యొక్క మంగళం చేసుకోవడం లోపల ఏమి అనుచితం లేదు అయుక్తం ఏమీ లేదు ఇది యోగ్యమే ఉంది ఎందుకు నా మంగళం చేసినట్లయితే అందరి మంగళం చేసినట్లే అయింది అందుకని వారి మంగళం చేయకుండా నీ స్మరణాత్మక మంగలం ఎందుకు చేసుకుంటున్నావు అనేటువంటి శంక రేకెత్తడానికి అవకాశమే లేదు ఎందుకు వారి కూడా నా మంగళంలోనే అంతర్భుతమైపోయింది వారిని కూడా స్మరించినట్లే అయ్యింది కాబట్టి అనుచితం ఏమీ లేదు మరొక శంక విష్ణు శివాదిక్ దేవు ఈశ్వరికి లహరీ సంభవేహే స్వామిజీ మీరు నా యొక్క స్వరూపంలో ఈ విష్ణువాది దేవతలందరూ కూడా అలలు తరంగములు అని మీరు చెప్తున్నారు అది సరికాదు ఎందుకంటే ఈశ్వరుని స్వరూపమునందు వీళ్ళందరూ తరంగాలలాగా ఉన్నారు నీ స్వరూపం కాదు ఈశ్వరుడే ఉపాధి భేదం చేత బ్రహ్మ విష్ణు శివుడుగా అయినాడు కానీ నీవు కాదు నీ స్వరూపం వారు అలలుగా చుప్పుట సంభవించదు సుమారే స్వరూపు ప్రత్యేగాత్మకి లహరీ సంభవినహి ప్రత్యేగాత్మ అయినటువంటి నీ స్వరూపం నందు వాళ్ళందరూ అలలు అని చెప్పుట కుదురదు యాతే ఈశ్వరుకా మంగళ కరణ చాయే కాబట్టి ఈశ్వరుని యొక్క స్వరూపం నందు వాళ్ళందరూ అలలు కాబట్టి ఈశ్వరుని మంగళం చేసినట్లయితే వారందరి కూడా మంగళం చేసినట్లవుతుంది అంతేగాని నిన్ను నువ్వు స్మరించుకుంటూ మంగళాచరణం చేసినట్లయితే వారికి మంగళాచరణం చేసినట్లు కాదు ఎందుకు నీ ఎందు వారు కల్పితము కాదు ఈశ్వరుని ఎందు కల్పితము అయితే ఈశ్వరునికి మంగళాచరణం చేసినట్లయితే వారందరికీ కూడా మంగళాచరణం చేసినట్లు అవుతుంది కాబట్టి ఈశ్వరుని యొక్క మంగళం చెయ్యి నీ మంగళము చేయుట యుక్తము కాదు అని ఈ విధంగా చెప్తూ ఒక దృష్టాంతం ఉన్నాడు జైసే వృక్షికే మూలమే జలసేచనసే स्कोर प्राणिक आहारते इंद्रिया तृप्ति होव्यहे वृक्ष से मूल से शाखा पुष्यति वै यथा तथा प्रणव मंत्रे देश ही ही वृक्षम या मूलमें वृक्षम या मोद नुटू आलवाले दा नीट व వృక్షం యొక్క కాండము ద్వారా సకల శాఖలకు కూడా నీరు సరఫరా అవుతుంది ఆకులకు కొమ్మలకు పుష్పములకు ఫలములకు అన్నిటికీ కూడా ఆ నీరు అందుతుంది నీరు చేరుతుంది కాబట్టి వృక్షస్య మూల వృక్షం యొక్క మూలమునందు జలమును సించనం చేసినట్లయితే శాఖ పుష్పంతి సమస్త శాఖలన్నీ కూడా తృప్తిపడతాయి అట్లే ప్రాణమునకు మనము ఆహారం ఇచ్చినట్లయితే సకల ఇంద్రియాలు సకల అవయవాలన్నీ కూడా తృప్తి చెందుతాయి అట్లే ఈశ్వరుని మంగళం చేసినట్లయితే విష్ణు శివుడు మొదలైనటువంటి సకల దేవతలందరూ కూడా తృప్తి పెడతారు వాళ్ళందరికీ కూడా మంగళం చేసినట్లవుతుంది అందుకని ఈశ్వరుని మంగళం చేయి ఈశ్వరుడు మాయా విశిష్ట చైతన్యం ఆ ఈశ్వరునికి మంగళాచరణం చేయండి తైసే ఈశ్వరు య మంగళకి వేసే సర్వదేవతాకే మంగళకి సిద్ధి హోవేహే ఈశ్వరుని యొక్క మంగళం చేసినట్లయితే సకల దేవతల యొక్క మంగళం సిద్ధిస్తుంది తుమారే అనగా ప్రత్యేక ఆత్మకే మంగలిసే సర్వదేవతాకే మంగళకి సిద్ధి నీ హోవేహే కేవలం నీ యొక్క ప్రత్యేక ఆత్మ యొక్క మంగళం చేసినట్లయితే సకల దేవతలకు తృప్తి కలగదు ఎందుకు నీ ఎందు కల్పితము కాదు వారందరు ఈశ్వరుని ఎందు కల్పితము ఈశ్వరుని ఎందు తరంగంలాగా ఉన్నారు ఆ ఈశ్వరునికి నువ్వు మంగళాచరణం చేసినట్లయితే వారందరికీ కూడా మంగళం సిద్ధిస్తుంది కావున ఈశ్వరునికి మంగళాచరణం చేయండి అని ఈ విధంగా శంఖ యాకే సమాధానకా దోహ సమాధానంగా ఈ దోహను ప్రవృత్తం చేస్తున్నాడు గ్రంథకర్త జా కో హియ జాకృపాధారాకోహోత ఉనటువంటి దోహ సకల మునులు తపస్విలు ఏ కృపాలు అయినటువంటి సర్వజ్ఞుణ్ణి హృదయం నందు ధరించి ధ్యానం చేస్తూ ఉంటారో ఆ సర్వజ్ఞ ఈశ్వరుడు ఉపాధి చేత నాయందు మిథ్యా కల్పితం నా స్వరూపం నందు ఈశ్వరుడు కూడా మిథ్యయే ఈశ్వరుడు కూడా కల్పితమే బాబా బాగా వింటున్నారా మాయా అనేటువంటి ఉపాధి వశాత్ ఈశ్వరత్వం వచ్చింది అంతేగాని ఆ మాయ కల్పితం ఉన్నందువలన కూడా కల్పితమే అందువల్ల ఆ కల్పితమైనటువంటి ఈశ్వరుని యొక్క స్వరూపము అధిష్టాన రూపమైనటువంటి నాకంటే భిన్నం కాదు కాబట్టి నా స్మరణాత్మక మంగళం చేసినట్లయితే ఈశ్వరుని మంగళం కూడా అర్థత సిద్ధమైపోతుంది అందుకని ఈశ్వరునికి మంగళాచరణం కృతజ్ఞ చేయాల్సిన అవసరము లేదు అని లోహ ద్వారా చెప్పాడు టీక చూడండి జిస్సు కృపాలు సర్వజ్ఞ ఈశ్వరుకా ముని హృదయమే ధ్యాన్ ధరే హయ్ తిస్ ఈశ్వరు కా మాయా ఉపాది సే జేసే రజ్జు మే సర్పాది ఆరు స్వప్నమే నగరాది భాను హోవే హే తైసే మేరే స్వరూప్ ప్రత్యక్ తత్వ విష ఈశ్వర్ మిథ్యా భాను హోవే హే చూడు ధైర్యం ఉండాలి అందరు కూడా చక్కగా తెలుసుకోండి ఆ ఈశ్వరుడు కూడా నా స్వరూపం నందు మిథ్యా ఎందుకు మిథ్యా అంటున్నారు ఈశ్వరుడు మాయా అనేటువంటి ఉపాధి చేత వ్యవహరింపబడుతున్నాడు ఈశ్వరుడని మాయా ప్రతిబింబిత చైతన్యం అనండి మాయా ఉపహిత చైతన్యం అనండి మాయా విశిష్ట చైతన్యం అనండి ఇవన్నీ కూడా గ్రంథాల్లో అక్కడక్కడ పర్యాయాలుగా చెప్పబడతాయి మాయా నా స్వరూపం నందు కాబట్టి ఆ మాయా ఉపాధి ఈశ్వరుడు కూడా కల్పితమే ఏ విధంగా రజుయందు సర్పాది రజునందు సర్పా దండ పూలమాల జలధార భూచిద్రము ఇవన్నీ ఏ విధంగా కల్పితంలో స్వప్నంలో నగరాజులు స్వప్నంలో స్థిర చరాత్మకమైనటువంటి సకల ప్రాణులు అన్నీ కూడా కనపడతాయి కదా జడ కూడా మనకు ప్రతీతి కదా అవన్నీ కూడా వాస్తవమా ఇది అనుభవ దృష్టాంతం రజ్జు సర్ప దృష్టాంతం ఎవరిక అనుభవంలో ఉంది స్వామీజీ మేము ఎక్కడ చూసినామో రజ్జు అందు సర్పము అని నేరు ఈ స్వప్న దృష్టాంతం మీ అందరికీ అనుభవం ఉందా లేదా మీకు అందరి స్వప్నం పడుతుందా లేదా అండి కదా మరి స్వప్నంలో మీరు పదార్థాలు చూస్తారు కదా అక్కడ ఉన్నాయా వాస్తవంగా నా తత్ర రథాహారథయోగా పంథానో విద్యంతే అక్కడ రథాలు లేవు రథాలకు కట్టేటువంటి గుర్రాలు లేవు మరి వాటి యొక్క మార్గాలు లేవు ఏవి లేవు అయిన కానీ అథరథా రథయోగా పంతా దృశ్యంతే రతయోగములు గుర్రములు మార్గములు అన్నీ కనపడతాయి ఉన్నాయా లేవు కదా అట్లే అనేకమైనటువంటి నగరాలు మొదలైనటువంటివి కూడా మనకు కనపడుతూ ఉంటాయి కానీ ఏవి కూడా వాస్తములుగా తైసే అదేవిధంగా మేరే స్వరూపు ప్రత్యేకతత్వ విషయ్ నా యొక్క ప్రత్యేక భిన్న పరబ్రహ్మ స్వరూపమైనటువంటి తత్వం ఏదైతే ఉందో దాని అందు ఈశ్వరుడు కూడా మిథ్యా భానువే హై మిథ్యాగానే ప్రతీతి అవుతున్నాడు కానీ వాస్తవం కాదు మై జీవత్వం ఈశ్వరత్వం కల్పితం వస్తుతో నహి సరస్వతి జీవత్వము కానీ ఈశ్వరత్వము కానీ నాయందు వస్తుత లేదు అది కల్పితమున్నాయి ఎందుకు ఈశ్వరత్వం చీవత్వం ఉపాధి ద్వయ కల్పితం అని విద్యారాయణ గురుదేవులు చెప్తారు వేదంత పంచదశలో మూడో డ్యాష్ ముప్పై ఏళ్ళలో సరస్వతి రహస్యోపనిషత్తు శ్లోకం కాబట్టి ఈశ్వరత్వము కానీ జీవత్వము కానీ ఈ రెండు కూడా కల్పితంలే మరి జీవుడు కూడా కల్పితమే మిథ్యయే ఈశ్వరుడు కూడా మిథ్యయే అయితే మరి జీవుడు మిథ్య అయిన తర్వాత వీడు బ్రహ్మం ఎట్లయితాడు స్వామీజీ జీవుడు మిథ్యనేనా నేను బ్రహ్మం నేను బ్రహ్మం అహం బ్రహ్మాస్మి అని అంటున్నావే వాడు కూడా మిథ్య అయితే బ్రహ్మ ఎట్లయితాడు వాడు చెప్పండి బ్రహ్మ మిథ్యనా కాదు కదా మరి వీడి అయితే బ్రహ్మమా అని శంక బాగా వినండి ఒక ఘటం తీసుకోండి ఘటంలో జలం పొయ్యండి దాన్ని ఆరు బయట పెట్టండి ఘటం ఉండడానికి అవకాశం ఇచ్చింది ఎవరు భూమికి కానీ మరి భూమిపై ఉన్నటువంటి సకల పదార్థాలకు కానీ అవకాశం ఇచ్చింది ఆకాశం అంటే ఘటము బయట ఆకాశమే ఉంది పైన కింద అంతటా కూడా ఆకాశమే ఉందా లేదా మరి ఇప్పుడు ఘటము లోపల నీరు పొయ్యకముందు పోకిలి భాగం ఉందే అదేమిటి చెప్పండి అది కూడా ఆకాశమే అంటారా లేదా అవునా ఆకాశము నీరు పోయగానే బయటకు వెళ్ళిపోయిందా ఏమయ్యా అదైతే వ్యాపకం ఉన్నది అది ఎక్కడ పోదు ఎక్కడికి రాదు అదేతే నీరు పోయడానికి కూడా అవకాశం ఇచ్చింది అది ఎక్కడ పోలే ఆ నీటికి కూడా అది అవకాశం ఇచ్చింది ఘటంలో కూడా ఆకాశం ఉంది ఆ నీటిలో కూడా ఆకాశం ఉంది ఎందుకు మీరు నీటిలో చేయని గనుక దూర్చినట్లయితే ఆ నీటిలోకి చెయ్యి వెళుతుందా లేదా అంటే నీటిలోకి చెయ్యి వెళ్ళడానికి అవకాశం ఇచ్చింది ఎవరు ఆకాశమే కదా ఎందుకంటే ఆకాశమే వాయువాదులన్నిటికీ కారణం కాబట్టి కారణము కార్యంలో అనుసృతమై ఉంటుంది ఆకాశం లేకుండా ఎక్కడా లేదు ఏ పదార్థము లేదు జలంలో కూడా ఆకాశం ఉంది ఆ కుండలో కూడా ఆకాశం ఉంది మరియు ఆ ఘటము పైన భాగంలో కూడా ఆకాశం ఉంది అవునా అయితే ఆ జలంలో ఆకాశం యొక్క ప్రతిబింబం పడుతుంది కనపడుతుందా లేదా మీకు జలంలో మీరు తొంగి చూస్తే ఆకాశం కనపడుతుందా లేదా కనపడుతుంది అయితే జలము కదిలితే ఆకాశం కదిలినట్టుగా కనపడుతుంది బాగా విచారం చేయండి జలము కదిలితే ఆకాశము కదిలినట్టు అనిపిస్తుంది జలము నిశ్చలంగా ఉంటే ఆకాశం నిశ్చలంగా ఉన్నట్టు అనిపిస్తుంది మరి ఇప్పుడు ఈ కదిలేదే నిజంగా జలమా ఆకాశమా చెప్పండయ్యా ఆకాశం కదులుతుందా జలము కదులుతుందా కాని జలము కదిలితే ఆకాశం నందు ఆరోపణ జరుగుతుంది ఆకాశం కదిలినట్టుగా అనిపిస్తుంది ఆకాశం యొక్క ప్రతిబింబము జలములో కదిలినట్టుగా కనపడుతుంది కానీ ఈ జలమునకు మరియు జలగత ప్రతిబింబమునకు రెండిటికి కూడా అధిష్టానం ఎవరు ఆ కుండలో ఉన్నటువంటి ఆకాశం ఆ జలగత ప్రతిబింబములాగా సర్వవ్యాపకమైనటువంటి చైతన్యం యొక్క ప్రతిబింబము అంతఃకరణము పడుతుంది కుండలాగా మన స్థూల శరీరం అనుకోండి ఆ స్థూల శరీరంలో సూక్ష్మ శరీరం నీరు ఉన్నదనుకోండి సూక్ష్మ శరీరం అంటే అంతఃకరణం అదా పంచ జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు పంచప్రాణాలు మనస్సు బుద్ధి వీటి యొక్క సమూహమే సూక్ష్మ శరీరం ఆ సూక్ష్మ శరీరంలో చైతన్యం ప్రతిఫలనం అవుతుంది ఆ ప్రతిఫలిత చైతన్యమునకే జీవుడు ఈ అంతఃకరణానికి కానీ ఈ ఘటమునకు కానీ ఆ ప్రతిబింబానికి కానీ అన్నిటికీ అధిష్టానమైనటువంటిది చైతన్యం శుద్ధ చైతన్యం అది ఈ శరీరంలో ఏ విధంగా నీటికి అవకాశం ఇచ్చినటువంటి ఆకాశం ఘటంలో ఎట్లా ఉందో అట్లా ఈ శరీరం నందు కూడా శుద్ధ చైతన్యం ఉంది అది సూక్ష్మ శరీరానికి అవకాశం ఇచ్చింది ఆ సూక్ష్మ శరీరంలో వ్యాపకమైనటువంటి బ్రహ్మచైతన్యం యొక్క ప్రతిబింబం పడుతుంది ఆ ప్రతిబింబమే జీవుడు అయితే ఆ అంతఃకరణంలో సుఖదుఖాలు కలిగితే ఆ ప్రతిబింబ చైతనాత్మకమైనటువంటి జీవునులో సుఖదుఖాలు ఉన్నట్టుగా ప్రతీత అవుతుంది అంతఃకరణం స్థిరంగా ఉంటే జీవుడు కూడా స్థిరంగా ఉన్నట్టు నిశ్చలంగా ఉన్నట్టు ప్రతీతవుతుంది అంతఃకరణంలో కర్తృత్వ భోక్తృత్వాలు ఉంటే ఆ జీవునియందు ఆరోపింపబడి జీవుడే కర్త భోక్త అంటారు అంతఃకరణ రూప ఉపాధి ఎందు కర్తృత్వ భోక్తృత్వాలు సుఖదుఖాలు ఇవన్నీ కూడా ఉంటే అవి ప్రతిబింబమునందు అంటే జీవుడే సుఖదుఖాన్ని పొందుతున్నట్టు అనిపిస్తుంది ఆ జీవునులో జరిగే సకల వ్యవహారాలన్నీ కూడా శుద్ధ చైతన్యం ఆరోపించడం జరుగుతుంది కానీ చైతన్యంలో ఏ వ్యవహారం లేదు నిరుపాధిక చైతన్యమే వ్యవహారం ఓవేనహి ఏ ఆకాశం నందు ఏ వ్యవహారం లేదు అయినా గాని జలము కదులితే ఆకాశం కదిలినట్టుగా ఆరోపణ జరుగుతుందో అట్లా అంతఃకరణం కదులుతూ ఉంటే అంతఃకరణలో సుఖదుఖాలు కలుగుతుంటే కర్తృత్వ భోక్తృతాలు కలుగుతుంటే ఆ అంతఃకరణతో తాదాత అభిమానాన్ని పెట్టుకొని జీవుడుగా వ్యవహరింపబడుతున్నాడు వాస్తవంగా ఆ జీవుడు ప్రతిబింబ రూపుడు వాస్తవంగా బింబము శుద్ధ చైతన్యం అయితే ఈ ప్రతిబింబంలో జరిగేటువంటి వ్యవహారము శుద్ధ చైతన్యంలో ఆరోపం చేయడం జరిగింది కానీ వాస్తవం కాదు అయితే ఏ విధంగా ఘటములో జలమునకు అవకాశం ఇచ్చినటువంటి ఆకాశం ఉన్నదో జలములో ఏదైతే ప్రతిబింబరూప ఆకాశం ఉన్నదో అక్కడ రెండుగా తెలియబడుతున్నాయి జలము జలగత ప్రతిబింబానికి అవకాశం ఇచ్చింది ఆకాశము వేరుగా ఉంది ఘటంలో మరియు మహాకాశం వేరుగా ఉంది మరి జలగత రూప ఆకాశం వేరుగా ఉంది ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో బాగా గమనించండి ఈ స్థూల శరీరం నందు శుద్ధ చైతన్యం కూటస్థ చైతన్యం అది అసంగమై ఈ సూక్ష్మ శరీరానికి మరి ఈ సూక్ష్మ శరీరంలో ప్రతిబింబరూప చిదాబాసునికి అవకాశం ఇచ్చింది అధిష్టాన రూపంలో ఉంది కూటస్థ చైతన్యం అది వేరుగా ఉంది మరియు అంతఃకరణంతో తాదాత్మాన్ని పొంది అంతఃకరణగత ప్రతిబింబరూప చైతన్యము జీవుడు అనబడతాడు వాడు వేరుగా ఉన్నాడు మరియు శుద్ధ చైతన్యం వ్యాపక చైతన్యం బ్రహ్మ చైతన్యం అది వేరుగా ఉంది బ్రహ్మ చైతన్యము కూటస్థ చైతన్యము మరియు జీవ చైతన్యం అవునా అయితే ఈ జీవ చైతన్యం ప్రతిబింబ రూపం అంతఃకరణ రూప ఉపాధిలో ప్రతిబింబించినటువంటి చైతన్యం యొక్క ప్రతిఫలనం అది జీవుడు అనపడతాడు ఎప్పుడైతే గురుశాస్త్రాలను ఆశ్రయించి తత్వమస్యాది మహావాక్యాల యొక్క శ్రవణ మనన నిధిధ్యాసనములు చేసినట్లయితే ఈ అంతఃకరణము మిథ్యా అంతఃకరణంలో ప్రతిబింబరూప జీవత్వము కూడా మిథ్యా కానీ వాస్తవమైనటువంటి స్వరూపం నాది బింబరూప చైతన్యం బ్రహ్మ చైతన్యం అని ఎప్పుడైతే జీవుణ్ణి బాధ చేసి బ్రహ్మంతో ఐక్యమవుతాడో అప్పుడు జీవత్వము బాధించబడుతుంది జీవత్వం పోతుంది జీవుడు బ్రహ్మరూపుడవుతాడు అందుకని జీవుడు మిథ్యా జీవుడు కల్పితము అయితే ఈ సూక్ష్మ శరీరానికి అధిష్టానము ప్రతిబింబ చైతన్యానికి చిదాబాసునికి కూడా అధిష్టానమైనటువంటి ఏ కూటస్థ చైతన్యం ఉన్నదో అది స్వరూపం చేత బ్రహ్మంతో సదా అభేదమే ఉన్నది కాబట్టి బ్రహ్మమునకు కూటస్థ చైతన్యమునకు ముఖ్య సమానాధికరణ్యం ఉన్నది మరి చిదాభాసునికి బ్రహ్మకు బాధ సామానాధికరణ్యం ఉన్నది అంటే జీవుడు బాధ బ్రహ్మముతో ఐక్యమవుతున్నాడు జీవత్వం బాధింపబడి బ్రహ్మముతో ఐక్యం చేయబడుతుంది అందుకని జీవత్వము నాశనం జీవత్వం లేకుండా పోతుంది బ్రహ్మరూపుడే అయిపోతాడు అందుకని జీవో బ్రహ్మైవ నాపరహ అని చెప్పడం జరిగింది అందుకని జీవుని యొక్క వాస్తవ స్వరూపం ఏది శుద్ధ చైతన్యం ఆ శుద్ధ చైతన్యం నందు ఈ ఈశ్వరుడు కూడా కల్పితమే విష్ణు శ్రీవాదులు కూడా కల్పితమే ఆ కల్పితమైనటువంటి ఈ స్వరూపములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అధిష్టాన రూప బ్రహ్మ చైతన్యం జ్ఞానం చేత అహం బ్రహ్మాసం అయినటువంటి జ్ఞానం చేత అవన్నీ బాధింపబడగా అవన్నీ కూడా అధిష్టాన రూపమే అయిపోతాయి అధిష్టానం కంటే భిన్నంగా లేవు రజ్జు యొక్క యథార్థ జ్ఞానం అయినప్పుడు సర్పం ఎక్కడ సర్పం ఎక్కడైనా పుట్టలోకి జూరిపోయిందా ఎక్కడైనా పారిపోయిందా ఎక్కడెళ్ళింది రజ్జునందే లీనమైపోయింది రజ్జు స్వరూపమే అయిపోయింది అదేవిధంగా అధిష్టానమైనటువంటి శుద్ధ చైతన్యము తన స్వరూపముగా తెలుసుకొని ఎప్పుడైతే అహం బ్రహ్మాస్మి అనేటువంటి నిశ్చయాత్మకమైనటువంటి జ్ఞానం కలుగుతుందో అప్పుడు ఈ జీవత్వము ఈశ్వరత్వము బ్రహ్మ విష్ణు సకల ఉపాధులన్నీ కూడా అధిష్టాన రూప తన స్వరూపమునందు విలీనమైపోతాయి స్వాప్లిక పదార్థాలన్నీ లేచిన తర్వాత ఎక్కడ పోయాయండి ఎక్కడ చెప్పండి తన లీనమైనయా లేదా తనయందే ఉత్పన్నమైనయి తన యందే ఉన్నయి తనయందే లీనమైపోయినయి మయ్యే వకలం జాతం మయి సర్వం ప్రకల్పితం మయి సర్వం లయం యాతి తద్బ్రహ్మాయమస్మ్యహం కైవల్యోపనిషత్తు చెప్తుంది మయ్యేవ సకలం జాతం నాయందే ఈ సంపూర్ణ జగత్తంతా కూడా బ్రహ్మ విష్ణు రుద్రాదులు జడ చేతనాత్మకమైన సంపూర్ణ పిండ బ్రహ్మాండాలన్నీ కూడా ఆయందే అనిర్వచనీయంగా ఉత్పన్నమైనాయి నాయందే స్థితమై ఉన్నాయి మరి నాయందే లయమైపోతున్నాయి ఉత్పత్తి స్థితి లయములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా అధిష్టానము నేనే ఇటువంటి అధిష్టాన రూప చైతన్యం ఉన్నదో అదే పరబ్రహ్మ స్వరూపము అదే నేను తత్ బ్రహ్మ అహం అస్మి ఆ బ్రహ్మమే నేనే ఉన్నాను కాబట్టి ఇవన్నీ కూడా కల్పితములు ఈశ్వరుడు ఉండవచ్చు విష్ణువాది దేవతలు ఉండవచ్చు దేవతలు ఉండవచ్చు ఏవైనా ఉండుగాక అవన్నీ కూడా నా ఎందుకు కల్పితము నాకంటే భిన్నములు కావు సర్వము నేనే మయాతమిధం సర్వం జగద వ్యక్తమూర్తిని ఇదంతా నా చేతనే వ్యాపించబడింది బ్రహ్మైవేదం సర్వం ఆత్మైవేదం సర్వం ఇది సిద్ధాంతం ఆత్మత ఏ ఇదం సర్వం ఆత్మ నుండే ఇదంతా ఉత్పన్నమైంది ఆత్మయందే ఉంది ఆత్మయందే లేమైపోతుంది స్వూర్ణ ఆత్మతిరేకేన జగజ్జీవేశ్వరాదయంతి నాస్తి మాయా తేభ్యాహం విలక్షణ విచారించి చూసినట్లయితే ఈ సంపూర్ణ జగత్తు జీవ ఈశ్వరాది భేదం ఏదైతే కనపడుతుందో ఇదంతా కూడా నాయందు కల్పిత ఉన్నది వాస్తవములు కావు నేను వాటన్నిటికంటే విలక్షణమై అధిష్టాన రూపంలో ఉన్నాను సర్వాధిష్టాన రూపొస్మి సర్వదా చిత్ ఘనోస్మ్యహం రక్షకో విష్ణురిత్యాది బ్రహ్మ సృష్టిస్తు కారణం సంహారే రుద్ర సర్వమిథ్యేతి నిశ్చిను ఉపనిషత్తు చెప్తుంది బ్రహ్మ సృష్టికర్త అని విష్ణువు పాలనకర్త రుద్రుడు లయకర్తాని అని ఏవైతే పురాణాలు చెప్తున్నాయో అంతా మిథ్యా బాబా ఇది ఏది సత్యం కాదు అసలు సృష్టి లేదంటే ఎవడు కర్త ఎవడు పాలకుడు ఎవడు సంహారకుడు చెప్పండి జగత్త అత్యంత అభావం ఉన్నది నాయందు రజ్జు సర్పం ఎప్పుడైనా ఉందా బాబా నువ్వు రజ్జును చూడక ముందుకు ఉందా చూస్తూ ఉన్నప్పుడు భ్రాంతికాలంలో ఇది పాము పాము అని భయపడుతున్నప్పుడు కూడా వాస్తవంగా అక్కడ సర్పం ఉందా రజు యొక్క యథార్థ జ్ఞానమైన తర్వాత అధిష్టాన జ్ఞానమైన తర్వాత సర్పం ఉందా ఎప్పుడు చెప్పండి ఏ కాలంలో లేదు అత్యంత భావం ఉన్నది భ్రాంతి చేత కనపడుతుంది అట్లే నీ స్వరూప అజ్ఞానం చేత ఈ జగత్తు కనపడుతుంది ఆ జగత్తులో ఈశ్వరుడు బ్రహ్మ అని విష్ణువు అని కూడా నీ చేత ఇవి ఏవి కూడా వాస్తవంగా సత్యములు కావు అధిష్టాన రూపమైనటువంటి నీవే సత్యము నాశీత్వం సంసారీ ఎంతో తత్వం అసిద్ నీవే ఆ పరబ్రహ్మ స్వరూపుడు సర్వమునకు అధిష్టానం నీవే ఈశ్వరునికి అధిష్టానం నీవే బ్రహ్మ విష్ణు రుద్రాదులకు అధిష్టానం నీవే సంపూర్ణ స్థిర చరాత్మకమైన సకల ప్రాణులకు అధిష్టానం నీవే అవి నీ అంది అధిష్టమై ఉన్నవి ఏ విధంగా అంటే స్వప్నక పదార్థాలు స్వాపిక పదార్థాలు ఏ విధంగా నీ ఎందు అధ్యస్థం లేే ఉండి నీ ఎందే లయమవుతున్నాయో అట్లే ఈ సంపూర్ణ జగత్ అంతా కూడా సంపూర్ణ విశ్వం కూడా నీ అందే ఉత్పన్నమవుతుంది నీ ఎందే ఉంటుంది నీ అందే లయమవుతుంది అది ఎవరో కాదు పరబ్రహ్మము అధిష్టానము అది నీవే అందుకని నీ అందే సర్వం కల్పించబడింది నీవే సర్వాధిష్టానం ఈశ్వరుడు కాదు ఈశ్వరుడు కూడా మీ కేవలం ప్రత్యేక అభిన్న పరమాత్మ ఆ వ్యాపకమైనటువంటి చైతన్యము చేత అభిన్నడమైనటువంటి నీ అందే సంపూర్ణము కల్పింపబడింది కాబట్టి సర్వాధిష్టానము నీవే అయి ఉన్నందువలన సర్వస్వరూపము నీవే నీ యొక్క అంటే ప్రత్యేక పరమాత్మ యొక్క స్మరణాత్మక మంగళం చేత సర్వులకు కూడా మంగళాచరణము అర్థత సిద్ధమైపోయింది వారందరికీ పృతగ్గా మంగళాచరణ చేయాల్సినటువంటి అవసరం లేదు తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యధిదం ఉపాసతే ఏనోపనిషత్తు చెప్తుంది బ్రహ్మమే కావచ్చు ఈశ్వరుడే కావచ్చు బ్రహ్మ విష్ణు రుద్రాది ఏదైతే నువ్వు ఉపాస దేవతగా పెట్టుకుని ఉపాసన చేస్తున్నావో అది బ్రహ్మ కాదురా నాయనా అవన్నీ కూడా నీ ఎందుకు కల్పితములు ఉన్నాయి వాటికి అధిష్టాన రూపంలో నువ్వు కాబట్టి నీవే బ్రహ్మవు తదేవ బ్రహ్మత్వం విద్ధి ఏ బ్రహ్మమును ఉపాసముగా పెట్టుకుని ఉపాసన చేస్తున్నావో అతడు నీకంటే భిన్నుడు కాదరన్నా అయన్న అది నువ్వే ఉన్నావు నువ్వు భిన్నంగా కల్పించుకున్నావు కానీ వాస్తవంగా నీ స్వరూపాన్ని నువ్వే చేస్తున్నావు నువ్వే ఉపాసన చేస్తున్నావు అద్దంలో నీ యొక్క ముఖాన్నే నువ్వు చూసుకుంటున్నావా లేదా అద్దంలో వేరేవాడు ఉన్నాడేవిడన్నా ఆ అద్దమైనటువంటి ఉపాధి ద్వారా నీ స్వరూపాన్ని నువ్వే చూసుకుంటున్నావు అట్లా బ్రహ్మ విష్ణు రుద్రాది ఉపాధుల ద్వారా నీ స్వరూపాన్ని నువ్వే కల్పించుకొని నీ స్వరూపాన్ని నువ్వే ఉపాసన చేస్తున్నావు నీ మెడలో మాల వేసుకుంటే ఆ ప్రతిబింబానికి కూడా మాల అవుతుందా లేదా ఇప్పుడు ఎవనికి ఎవడు వేసుకున్నాడు చెప్పు మాల యువనికి ఎవడు ఉపాసన చేస్తున్నాడు ఎవడికి ఎవడు ఆరాధన చేస్తున్నాడు ఎవడు ఎవనికి పూజ చేస్తున్నాడు పూజ పూజక భావము ఉపాస ఉపాసక భావం ఇదంతా కల్పితం అందువల్ల వాళ్ళందరికీ పృతగ్గా మంగళాచరణం చేయాల్సినటువంటి అవసరం లేదు ఈశ్వరుడు కూడా మిథ్యయే బ్రహ్మ విష్ణాధులు కూడా మిథ్యయే కాబట్టి మిథ్య అయినటువంటి కల్పితమైనటువంటి ఏవైతే వస్తువులు ఉంటాయో అవి అధిష్టానాత్ నా విద్యతే కంటే భిన్నంగా ఉండవు కాబట్టి సర్వాధిష్టానం నేనే అయి అందరి యొక్క స్వరూపము నేనే అయి నా స్మరణాత్మక మంగళం చేసినట్లయితే సర్వులకు మంగళం చేసినట్లే అయింది సర్వం చైతద విద్యయా త్రిగుణయా మయా కల్పితం మనిషా పంచకంలో ఆచార్యులు చెప్తారు అవిద్య చేత నాయందే సర్వం కల్పింపబడింది అందుకని సర్వాధిష్టానం నేనే అయి ఉన్నందువలన ఇక్కడ పృథగ్గా ఎవరికి మంగళాచరణం చేయాల్సినటువంటి అవసరం లేదు అందుకనే జోసుఖ నిత్య ప్రకాశ విభూ నామరూప ఆధార్ మతి నల్లకై జిహి మతి ఇల్లకై సో మై శుద్ధ అపార్ అని నా యొక్క స్వరూపాన్ని మంగళాచరణం చేస్తూ వచ్చాను ఇది ఏమి అనుచితము కాదు యాతే మేరే మంగలిసే ఈశ్వరాది సర్వకే మంగలికి సిద్ధి ఓవే హే కా అయితే జో వస్తు విషయ కల్పిత హోవే సో తిస్క రూపిహే ఇది అండర్లైన్ చేసుకోండి ఏది దేనియందు అధ్యస్థమై కల్పితమై ఉంటుందో ఆ కల్పిత వస్తువు ఆ అధిష్టానం కంటే భిన్నంగా ఉండదు ఇది నియమం ఉంది మట్టియందు ఎందు కల్పితమైనటువంటి ఘటశరావాది మృతిక తయారు చేయబడినటువంటి కుండ ముంత మూకుడు ఏవైతే ఉన్నాయో అవన్నీ మట్టి కంటే వేరు కావు యథా సోమ్య ఏకైన విజ్ఞాతం సార్ అని ఏ విధంగా చెప్పబడిందో మట్టియే అన్ని రూపాల్లో మనకు కనపడుతుంది ఉన్నది మట్టే అవన్నీ నామరూపాల మిథ్య వాచారంభణం వికారో నామధేయం వృత్తికే తీవ సత్యం వాచ వ్యవహారమే జరుగుతుంది కానీ వాస్తవం లేదక్కడ నామరూపాల మిథ్య ఎట్లా సువర్ణం చేత తయారు చేయబడినటువంటి అనేక ఆభరణాలన్నీ కూడా సువర్ణం యొక్క స్వరూపమే సువర్ణం కంటే భిన్నములు కావు అట్లే నాయందు కల్పింపబడినటువంటి సకలము కూడా నా యొక్క స్వరూపమే నాకంటే భిన్నము కాదు అందుకని ఈ నియమం బాగా జ్ఞాపం పెట్టుకోండి జో వస్తువు జిస్కే విషయ కల్పిత హోవే సో తిస్క రూపిహి హోవే హే ఏది దేనియందు కల్పింపబడిందో అది దాని యొక్క రూపమే ఉంటుంది రజ్జు ఎందు కల్పింపబడిన సర్పము రజ్జువే రజ్జు యొక్క స్వరూపమే రజ్జు కంటే వేరే లేదు అక్కడ ఐసా నియమహే యాతే మేరాహి మంగళం ఉచిత హే అందుకని ఈ నియమానుసారంగా నా యొక్క మంగళం చేయుట ఉచితమే इध योग्यमे अधान मल्हे शंकजेस्ता दिन समाधान रेप दलचा हरी ओम तत्सत् ओं सहना सह नौ भुन सह वीर कर वह तेजस्वीधी तमस्तु मिषा वह ం శిశాశి